సరే నేను స్టార్టింగ్ ప్లే చేస్తాను శ్రావణ్ నువ్వు కూడా ఒక పాట పాడు శ్రావణ్ ఆ బ్రదర్ పాడిన తర్వాత వాకింగ్ చూసుకున్నా ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం తండ్రి జీవాధిపతి సర్వనదుడా నీకు ఎంతో వందాలిస్తయ్యా ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జీలకలో నిలబెట్టుకున్నారు ప్రభా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలిస్తయ్యా మంచి ఆరోగ్యం శక్తిని బలాని మాకు అనుగ్రించినారు అడిగడిగిన ప్రభా మీ కృపను మాకు సమృద్ధిగా ఇచ్చినందుకని నీకు ఎంతో వర్ణాలి సయ్య సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నామైనా గొప్ప దేవ ఈ యొక్క మధ్య కనసమయ్య మీ సంధిక వచ్చిన మీరు మాతో మాట్లాడండి ప్రభావ మమ్మల్ని బలపరచండి అయినా మీకు నూతనమైన కృప నూతన అభిషేకం రెచ్చండి మా తలంపులు మా ఆలోచనలు సమస్తం కొట్టివేండి మీ యొక్క తలంపులకు మేము చోటిస్తున్నాం అయినా మా ప్రవర్తన అంతట్లోనైనా మీ యొక్క అధికారానికి మేము ఒప్పుకోం లేని మీరే వాకిందర మాతో మాట్లాడిన మమ్మల్ని మీకు సమర్పించుకుంటుండగా ప్రవ్వ మరుదేలను మమ్మల్ని స్వీకరించండి మీ ఆత్మచేతం నడిపించమని ప్రార్థిష్టం లేని బిడ్డలు త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేను ప్రవ్వ ఈ ఆర మీరే ఆధిపత్యం నడిపించండి మీకు ఆత్మచేతం నడిపించండి మీరే మహిమనందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తాం తండ్రి ఆ మెయిన్ నేను మాడతాము పరదశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రి కూడాను పరలోకము నా దేశము పరదశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రి కూడాను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగిను ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగిును పరలోకము నాదేశము పరదశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రి కూడాను పరలోకము నా దిశము పరదశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రి రక్షకుని చెంతకు ఎప్పుడే గేదాన్ వీక్షించేదాన్ని నాదు ప్రియుని రక్షకుని చంతకు ఎప్పుడే గేద వీక్షించేదాన్ని ఎప్పుడు నాదు ప్రియుని కాంక్షించేద నామాదిలో ఆయన చెంతానుండ కాంక్షించేదనామాదిలో ఆయన చెంతానుండ పరలోకము నాదేశము దేశము పరదశి నేనిలా పరలోకము నా దేశము పరదశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రి కూడాను నిత్యముండును పరమందునా నీతి సమాధానము ఉండు నచ్చట నిత్యానందముండును పరమందునా నీతి పొందేదాను విశ్రాంతిని శ్రమాలన్నీయో వీడి పొందేదను విశ్రాంతిని శ్రమాలన్నీయో వేడి పరలోకము నాదేశము దేశము పరదేశినే నిలా మాయ లోకమేగా నేను పరలోకము నాదేశము పరదేశినేని లామాయలుకమేగా నేను యాత్రి కూడాను నేను యాత్రి కూడాను థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లో అన్నా ఘనమైన వీని కార్యములు నాయడల స్థిరమైన వీని ఆలోచనలు నాయ ఘనమైన వీళ్ళి కార్యములు నాయడలా స్థిరమైన వీళ్ళ ఆలోచనలు నాయస కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులప్పించదను అన్ని వేళలా అనుదినముని అనుగ్రహమే ఆయుష్కాలముని వరమే అనుదినముని అనుగ్రహమే యుష్కాలము నీ వరమే ఘనమై నవీని కార్యములు నాయడల స్థిరమై నవీని ఆలోచనలు నాయలు సమీపించ ధరినీయకా ఆ పదలన్నీ తొలగే వరకో ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ధరి చేయక ఆ పదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భరము మోసి బాసటగా నిలిచి ఆ ధరించితి స్థుతి మహిత్మలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైన వీణి కార్యములు నాయడల స్థిరమైన వీణి నాకు నాయస తైనా కోటవు నీవే నన్ను కాపాడు కేడమునివే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారమునీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవేల్ శాశ్వత రూపకాధారము నీవే నా ప్రతిక్షణమును నీవే దీవెనగా మార్చి నడిపించుచున్నావు స్థుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైన విని కార్యములు నాయడలం స్థిరమైన విని ఆలోచనలు నాయసయ్యా కృఫలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైన వీని కార్యములు నాయడలం స్థిరమైన వీని ఆలోచనలు నాయ నీ కృప తప్ప వేరొకటి లేదయా నీలి మనసులో నేను చాలయా బహుకాలముగా నేను నా స్థితిలో నీ కృప నా ఎడ చంటివే నీ కృప త వేరొగటి దయా నీ మనస్సులో నేను చాలయా బహుకాలం నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలున నీ అరచేతిలో నన్ను కుకు టివీ నాకేమి కొతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైన విని కార్యములు నాయడల స్థిరమైన విని ఆలోచనలు నాయసయ్య కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించదను అన్ని వేళలా అనుదినముని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైన విని కార్యములు నాయడల స్తోత్రం ప్రభ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడకు దేవ మహిమస్వరీపకు తండ్రి కృపమైన నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ మీ గడిచిన కాలమంతా ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకొనైనా మమ్మల్ని సచీ లెక్కులు దివారాత్తులు మమ్మల్ని కాచు కాపానైనా ఈ యొక్క నూతన దిను మాకు అనుగరించినారు ఈ యొక్క మధ్యకాల సమయంలోనైనా మీ యొక్క స్వరం వినే ధన్యతని భాగ్య అని బట్ అన్నిటిని నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నానైనా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నానైనా మీ చేసిన మేలు అన్నిటిని నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నానైనా మీ సమయం ప్రభా మాకు ఇచ్చిన ప్రభావ ఈ యొక్క మీ వాక్యాన్ని మీ స్వరాన్ని వినే ధన్యత మీకు ఇచ్చి నీకు ఎంతో వర్ణాలు ప్రభావ నా దేవ మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభావ మీకు నూతనమైన పరిషుదాత్మ అభిషేకం పరలోక జ్ఞానం మాకు అనుగ్రహించండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించలాగిన మా ఆత్మీయ నేతలు ఇప్పండి మీరు మాతో మాట్లాడు మహింపనుమని నా దేవ ఏసయ్య మీకు స్వరం మాకు వినిపింపచేయమని ఏసుక్రీస్తు పరిషుగా నా ఉన్న ప్రార్థి తండ్రి ఏహెచ్కల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తాము రెండో అధ్యాయము మొదటి వచనంలో చక్కగా నిలబడటం అనే విషయము మనం ఇక్కడ మనం చూస్తున్నాము చూడండి నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని చూడండి కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తతోని నరపుత్రుడు అన్న ఒకసారి ఒక మేన అంటే నరపుత్రుడ అంటే ఒక మనిషి కాబట్టి నువ్వు చక్కగా లేచి నిలవబడము అని అంటే నువ్వు చక్కగా నిలుము నిలవబడము కాబట్టి పత్తి దశలో మన ఎందు చక్కగా మనం నిలబడాలనే విషయం చెప్తుండక్కడ తర్వాత నేను నీతో మాట్లాడాలి అంటే ఆయన మాట్లాడుతున్నాడు ఏదో మాట్లాడాలా దేవుడు అని నిలబడమని చెప్తున్నాడు కాబట్టి నిలబడటం అంటే మనం అర్థం చేసుకోవాలా చూడండి ఆత్మీయ దశలో అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉంటాం మనం చూడండి నువ్వు ఎంతగానో మనం ప్రార్థన చేస్తాము దేవుని సన్నిధిలో ఉంటాము ప్రార్థన చేస్తాము ఆరాధన చేస్తాము అన్నీ చేస్తాము ప్రా సేవకి సేవకి వెళ్ళిపోతూ ఉంటాము సేవలో మనం పాల్గొంటూ ఉంటాము ఎన్నెన్నో వాళ్ళతో పాటు మనం సాహసం కలిగి ఉంటాము ఎన్నెన్నో విషయాలు మనకు తెలుస్తా ఉంటాయి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనేక విధాలుగా అన్ని మనం తెలుస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నిలబడాలంట అంటే ఎప్పుడు నువ్వు కిందనే కూర్చోవద్దు ఒక విధంగా చెప్పాలంటే నువ్వు ఆయన కొరకు ఒక దశ వరకు నువ్వు ఆయన నేర్చుకోవాలి ఆయన పాదల దగ్గర కూర్చోవాలి నేర్చుకోవాలనే సన్నిధులు ఎందుకంటే సమస్తం ఆయన మనకు నేర్పించేవాడు కదా ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవాలనే సన్నిధుల తర్వాత నువ్వు లేచి ఏం చేయాలా నిలబడితే ఆయన నీతో మాట్లాడతాడు చూడండి మన ప్రభు కూడా ఆయన రాత్రంతా ప్రార్థించేవాడు ప్రార్థన చేసేవాడు ఆయన దీనివంతా ఆయన పరిచర్య చేసేవాడు రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు ఆయన ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక కుమారుడిగా మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన ఒక సేవకు లాగానే ఉన్నాడు ఒక దేవుడు ఉన్నాడు ఆయన ఆయన సనిలో గడిపినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎన్నో విషయాలు బయలుపరిచాడు తండ్రి అవి అమలు ఆ రీతిగానే ఇక్కడ మనం చూస్తే మనం ఎప్పుడైతే నిలబడితేనే చక్కగా నిలబడమంటే మనం నిలబడాల నిలబడాలా ఆయన దేవుని కొరకు మనం నిలబడాలా ఈ లోకంలో ఎన్నో విషయాలు మనం నిలబడతూ ఉంటాం కానీ అది ప్రకృతి సంబంధమైనది కానీ ఇక్కడ చెప్పేది ఆత్మ సంబంధమైంది ఆయన కొరకు మనం నిలబడాలా అయితే ఎప్పుడు కూడా మన కిందనే ఉండొద్దు అంటే ఈ లోక విధానంలాగా కూర్చున్న వారి మనం ఉండొద్దు అంటే నువ్వు ఉన్నత స్థితులకు నువ్వు ఎదగాలనే విషయం ఒక దశలో చెప్పాలంటే నువ్వు భూ సంబంధంగా ఉండొద్దు నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలా ఆత్మీయ దశలో నువ్వు ఉన్నతమైన వాళ్ళలాగా ఉండాలా దేవుని కొరకు నువ్వు నిలబడి ప్రజలందరినీ దేవుని సమర్పించేవర్లాగానే ఉండాలా ఎందుకంటే మనం ఈ లోకంలో ఎన్నో పనులు మనం చేయాలా ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిండు రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ ఆయన కొరకు ఉన్నతమైన పిలుపు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన సన్నిధిలో నిలబడి ఆయన ప్రతినిధులుగా నిలబడినప్పుడు దేవుడు మాట్లాడుతుంటే నీ ద్వారా ప్రజలకు దేవుని సమాచారం దేవుని వాక్యం ప్రకటించబడుతుంది అందుకు మనం నిలబడాలా కాబట్టి నిలబడటం అంటే ఇది చాలా కష్టం కదా చూడండి ఎందుకంటే దేవుని పక్షంగా చూడండి దేవుని పక్షంగా నువ్వు నిలబడాలా ఎందుకంటే ఒక సేవకుల్లాగా మనం నిలబెట్టినప్పుడు దేవుని బిడ్డలు ఎంతమంది లోకంలో నశించిపోతున్నారు వాళ్ళందరికీ దేవుని స్వార్త ప్రకటించాలంటే నువ్వు ఒక స్తంభంలాగా నిలబడాలా ఒక స్తంభంలాగా మనం నిలబడకపోతే ఒక ధ్వజం దేవుడే ఆయన మన మనలో ఉండి నిలబడతాడే ఆయన ఆయన ఆత్మ నీలో ఉంటది అప్పుడు నీకు ధైర్యంగా నువ్వు నిలబడి ఆయన వాక్యాన్ని ధైర్యంగా నువ్వు ప్రకటించగలవు కాబట్టి ఒక స్తంభంలాగా మనం నిలబడాలా ఎందుకంటే ఎన్నో ఎన్నో విషయాలు మనకు దేవుడు చూపించిన పత్తిది మనుషులకు మనం ప్రకటించాలి నాయకులకి కాబట్టి ఈ లోకంలో మనం చూస్తే చూడండి ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం కానీ ఆ సత్యాలను మనుషులకి ప్రకటిస్తలేం చూడండి ఎందుకంటే మనం విశ్వాసులుగా ఉన్న దశలో నుంచి మనం చూస్తే విశ్వాసులు ఉంటారు సంఘంలో విశ్వాసులు ఉంటారు ఎంత కాలం నుంచి ఉంటారు వాళ్ళు రక్షింపబడి వాళ్ళు వృద్ధాప ఉంచేంత వరకు కూడా విశ్వాసాలైన ఉండిపోతారు సంఘానికి వెళ్తుంటారు వాక్యం ఉంటారు ఉంటారు అన్ని చేస్తారు కానీ ఆయన కొరకు నిలబడే వాళ్ళు ఈ చివరి కాలంలో దేవుని కొరకు నువ్వు నిలబడగలవా ఆయన కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి ఆయన పక్షంగా దుష్టులకు వ్యతిరేకంగా ఈ లోకంలో దుష్టుని ఆదినుంది లోకం అంతా వాడికి వ్యతిరేకంగా నువ్వు నిలబడి వాడి రాజ్యాన్ని వాడిని జయించి వాడి చాల నుంచి దేవుని బిడ్డలను ప్రజలను బయట తీసుకురావాలంటే నువ్వు నిలబడగలవా అట్లా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే నిలబడటం అంటే బహు కష్టం అన్నట్టు చూడండి నిలబడటం అంటే చాలా కష్టం చూడండి నిలబడటం అంటే ఏంటంటే నువ్వు పతిదీ భరించాల స్టాండ్ అంటే స్టాండ్ అంటే నువ్వు నిలబడటం నిలబడ్డ వాడు భరించాలి ఆయన కొరకు నిలబడ్డ వాళ్ళందరూ భరించినా లేదా ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ ఎన్ని నిందలు వచ్చినాయి ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళకి ఎంతగానో వాళ్ళని హింసించినారు ద్వేషించినారు ఏమేమో చేసినారు కానీ అన్నిటికీ భరించరా కాబట్టి నిలబడేవాడు భరించేవాడు లాగా ఉండాలి మనం నిలబడ్డం అంటే దేవునికి ప్రతినిధిగా నిలబడుతూ దేవుని ఆత్మ నిలవ ఉంటే మాట్లాడేది నువ్వు కదా ఆయన ఎక్కలేని ధైర్యం నీకు వస్తుండదన్నట్టు ఈ లోకపు శ్రమలు ఎన్ని ఎదురైనా కానీ నువ్వు నువ్వు సాగిపోతానే ఉంటావు ఎందుకంటే నీవు దేవునికి ప్రతినిధిగా పెట్టి లోకంలో నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది మనం మన శక్తికి మించిన ప్రయాణం ఉంది ఈ కాబట్టి ఆ పని కొరకు మనము ప్రయాసపడుతూ ఆయన సంద ఉండి మనం ఆయన కొరకు నిలబడ్డప్పుడు అనేక మంది విషయాలు మనుషులకు మనం ప్రకటించగలం చూడండి తర్వాత నిల నిలబడటం ఒకటి తర్వాత నువ్వు ఇతరులు కూడా నిలబెట్టాలా ఇది అదొక బాధ్యత కాబట్టి మనం నిలబడాలా తర్వాత ఇతరులు ఆయనకు ప్రతినిధులుగా మనం నిలబెట్టాలంట ఇది బహు కష్టకరం కదా నిలబెట్టాలా తర్వాత నువ్వు నిశ్చలంగా ఉండాలా అంటే నువ్వు నువ్వు స్టేబుల్ ఎలాంటి నీళ్ళు అనుమానాలు రావద్దు నువ్వు నువ్వు చంచల మనసు ఉండటానికి వీలేదు నీ మనసు అటు ఇటు పరిగెత్తడానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు నడుస్తున్నప్పుడు దేవుని చూస్తున్న నడుస్తున్నప్పుడు ఈ సముద్రంలో చూడని పేతురు విషయంలో మనం చూస్తాం కదా పేతురు వేసే చూసినప్పుడు ఏం జరిగింది నీలమే నడిచి అధికారం నాకు కూడా లేదు పేతుడు అంటే పేతురు చెప్పినప్పుడు ప్రభు సరే నువ్వు రా నా దగ్గరికి అని చెప్పండి పేతుడు నీలమే లేదా ఆయన ఆగ్నేహ ఇచ్చిండు పేతురు నడిచింది కదా ఆయన అడిగిండు తర్వాత లేచిండు లేచే దూరం లేసి లేచి నీళ్ళ మీద నడవటం స్టార్ట్ చేసిండు కొంత దూరం పోయిన తర్వాత ఏమైంది గాలి తుఫాన్లన్నీ అలలోచినాయి కానీ ప్రభు ముందున్నాడు తుఫానులు రేగుతా ఉన్నాయి కానీ నీ గురి అంది ప్రభుని చూస్తూ ముందు పోయినప్పుడే నువ్వు సంపూర్ణంగా ఆయనకు నిలబడి వాటి అన్నిటి జయించగలంటే ఇవన్నీ మనకు ఉంటాయి చెప్తున్నా అక్కడ గాలి తుఫాన్లు అన్ని ఎదురైతే ఉంటాయి నువ్వు పోయే మార్గమే ముళ్ళ అరణ్య మార్గం కదా మనం పోయేది కాబట్టి ఇవన్నీ ఉంటేనట్టు కాబట్టి అన్నిటిని మనం భరించాలా ఎందుకంటే నువ్వు నిలబడిన అంటే అనేకులు నిలబెట్టాలా అనే ఉంది అక్కడ నిశ్చలంగా మనం ఉండాలంట నిశ్చలం కంటే నిశ్చయముగా మీతో చెప్తున్నాను మన ప్రభు చెప్తాడు నిశ్చయం కంటే అలాంటి ఎలాంటి సందేహం మనలో ఉండొద్దు అనంట ఎలాంటి అవిశ్వాసం మనలో ఉండొద్దు మన విశ్వాసము స్థిరంగా ఉండాలి అప్పుడే మనం నిలబడగలం లేకుంటే చంచల మనసు మనం మనసు గాలి ఇటు అటు గాలి కొడితే కాబట్టి మనం మనకి ఉండకుండా స్థిరమైన మనసు కలిగి స్థిరత్వం ఆయన నిలబడితే దేవుని ఆత్మ నిలవని మాట్లాడుతూ ఉంటాడు అనేకమైన విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు చూడండి నిలబడాలా అనేకులు నిలబెట్టాలా కానీ ఎట్లా నిలబడాలా స్ట్రైట్ ఫార్వర్డ్ లో నిలబడాలా గోడ ఎట్లా ఉండాలా చక్కగా కట్టిన గోడని మనం చూస్తాం ఆమోస గ్రంథంలో అంటే ఎందుకు దేవుడి మాట చెప్తున్నంటే ఆ రీతికి మనం నిలబడగలిగితేనే ఎన్ని తుఫాన్లు వచ్చినా కానీ ఎన్ని వచ్చినా కానీ ఆ పునాది మీద కట్టబడిన గోడ స్థిరంగా ఉంటుంది గాలి తుఫాన్లు వచ్చినా గోడ ఉండదన్నట్టు దానికి ఎలాంటి చలనం ఉండదన్నట్టు మన ఆత్మీయ జీవితం కూడా నువ్వు నిలబడ్డవంటే నీ జీవితం అట్లా ఉండాలా దేనికి ఎదురైనా సరే నువ్వు దాన్ని భరించాలా వాటిని తట్టుకొని నిలబడితేనే కానీ నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి ఆ గోడ చూడాలా ఆ పునాది ఏ స్ప్రవ్య ఆయన పునాదిని నిలబడ్డవాడు స్థిరంగా ఉంటాడని చెప్తుంది వాక్యం కాబట్టి నిలబట్టం అంటే ఈజీ కాదు వాక్యం చెప్పినంత ఈజీ కాదు కదా అంటే చూస్తాం ఆ స్టాండ్ నిలబట్టమంటే ఎన్ని ఎట్లా మనం అర్థం చేసుకున్నాం చెప్పండి చూడండి ఓర్కి నిలబడటమంటే నిలబడటం కాదే కదా కళ్ళ చాలా కష్టం నిలబడటమంటే నువ్వు ఎందుకు నిలబడ్డావు చూడండి ఇక్కడుంటుంది కీర్తన గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది చూడండి నూట అధ్యాయము పదహారో వచ్చినంలో దుష్టుల మీదకి నా పక్షంగా ఎవడో లేచును దోషము చేయవారికి విరోధంగా నా పక్షం ఎవడం నిలుచును లేవడం ఒకటి తర్వాత నిలబడటం ఒకటి అంటే ఇక్కడ లేస్తున్నారు కానీ తర్వాత ఏమన్నా నిలబడమంచి నువ్వు లేచినా కానీ నువ్వు స్థిరంగా నిలబడాలని కొరకు ఎందుకంటే అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ వాళ్ళ జీవితంలో దాన్ని వాళ్ళు ఎప్పుడైతే ప్రభుని సంపూర్ణగా వాళ్ళు అంగీకరించి ప్రభుకు సమర్పించుకొని వాళ్ళ జీవితాలు దేనికి కూడా లెక్క చేయకుండా ఆయన నామాన్ని ఎరిగిన ఎరిగి రుచి చూసిన వాళ్ళు స్థిరంగా నిలబడి ఆ విశ్వాసం అంతగా బలపరచబడి వాళ్ళు సేవ చేస్తుంటే ఎన్ని అనర్థాలు ఇచ్చినా కానీ శ్రమ వచ్చినా వాళ్ళు ప్రభు కొరకు నిలబడ్డరు నామాన్ని ఆ నామం కొరకు వాళ్ళు నిలబడ్డరు మరణానికి కూడా లెక్క చేయలే నిలబట్టమంటే అదన్నట్టు స్థివరి వరకు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినారు కానీ ఆయన నామం నిమిత్తం అట్లా చేసి నీ సేవాళ్ళు ఆ రీతిగా కాబట్టి ఈ చివరి కాలంలో కూడా మనం అట్లాంటి సేవ చేయాలా మనం ఆ రీతి మనం మనం నిలబడ్డం అంటే దేవుని ఆత్మ సాయం అవసరం కదా కాబట్టి ఆ నువ్వు నిలబడతావు దేవుని ఆత్మ నీళ్ళు ఉన్నప్పుడు దేవుడి నీళ్ళు ఉంటాడు ప్రవ్య నీళ్ళు ఉంటే నువ్వు ఎక్కలేని ధైర్యం ఉంటుంది నువ్వు స్థిరంగా నిలబట్టవనట్టు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ దుష్టుల మీద దుష్టులు అంతే ఇదంతా దుష్టత్వనే ఉంది కదా ఇదంతా ఈ లోకమంతా వాడి ఆధీనంలో ఉంది కాబట్టి ఆయన పక్షంగా ఎవడు లేచున వాక్యం అక్కడ కొచ్చిన మార్క్ ఉంది అక్కడ మనం లేవగలం ఆయన కొరకు ఈ లోకంలో భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాము అంత భయంకరమైన శ్రమలు మనుషులు అంత పాపం విస్తరించిపోతుంది భయంకరంగా కానీ వాడు అంతకంతకు దిగజారిపోతూ పాపంలో పరిపక్వం చెందుతున్నది కానీ మనుషులు అందరినీ చిక్కుపడిపోయినారు కాబట్టి నా పక్షంగా ఎవరు లేస్తారు లేచును తర్వాత దోషము చేయవారికి విరోధంగా చూడండి దోషం చేయవారికి విరోధంగా అంటే మనుషులు విరోధం కాదు మన ఎప్పుడు కూడా పాపమే మనకి మరణమే మన శత్రువు తర్వాత పాపము మనిషిని మరణానికి నడిపిస్తుంది కాబట్టి దాని నుంచి విడలు కల్పించారు దాని మీద మనం పోరాడాల మరణం మీద మన విజయం పొందాల ఎందుకంటే వాళ్ళు వాడు దుష్టుడే ఆదం ఉన్న కాబట్టి మనుషులు మనకి ఎప్పుడు కూడా విరోధంగానే కాదు వాళ్ళన్న దురాత్మ వాడిని ఆ రీతిగా విరోధంగా తయారు చేస్తాం వాడి మీద మన విజయం పొందితేనే వాళ్ళని విడిపించగలవన్నట్టు అంటే నిలబట్టం అంటే బహు కష్టం కదా ఇద్దానికి రాజు యుద్ధంలో నిలబడితే కదా విజయం పొందగలం పనికి భయం యుద్ధం తీవ్రమైనప్పుడు జయించలేక పరిగెత్తిపోతే యుద్ధవీరుడు కాదన్నట్టు అంటే ఆయన ప్రజల పక్షంగా రాజ్యం పక్షంగా యుద్ధం చేయనివాడు అన్నట్టు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ రీతిగా మనం సిద్ధపడాలి మనం సంపూర్ణంగా మనం బలపరచబడి మనం ఆ రీతిగా నిలబడాలి ఎందుకంటే మనం రాబోయే దినాల్లో భయంకరమైన శ్రమలు ఎలాంటి శ్రమలు అంటే కఠినమైన శ్రమలు అన్నట్టు అలాంటి భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉండబోతున్నాం కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకోవాలి నీ పునాదిని నువ్వు చక్కపరచుకోవాలా నువ్వు స్థిరంగా నిలబట్టు మనం మనం నేర్చుకోవాలా మనం ఇంకా స్థిరంగా లేము కానీ ఇంకా సంపూర్ణమైన స్థిరత్వంలో మనం ఉండాలా గాలి కొట్టిన తుఫాన్ ఇచ్చినా కానీ నువ్వు మనకు స్థిరంగా ఆ రీతిగా మన విశ్వాసం బలపరచబడాలా దేవుని వాక్యమైన పునాది మీద మన జీవితాలు కట్టుకున్నప్పుడే మనం ఆయన ఆయనలో మనం సంపూర్ణగా ఉండి ఈ లోకంలో ఉన్న దుష్టిని వాళ్ళందరం మనం బయట తీసుకురాగలం లేకుంటే తీసుకురాలేం మనం చూడండి చూడండి ఏముంది అక్కడ దోషం చేయ వారికి విరోధంగా నా పక్షంలో ఎవడు నిలిచును ఎవరు నిలుస్తారు చూడండి ఈ లోకంలో ఏదన్నా అపా అపాయం జరుగుతుందంటే ఏదైనా శ్రమ వస్తుందంటే ఏదన్నా ఉందంటే దేవునికి విరోధంగా ఎవరైనా మాట్లాడుతున్నంటే ఎవరైనా చేస్తున్నంటే వాళ్ళకి ఎట్లా చెప్పాల మనం ఏ రీతికి చెప్పగలం మనం కాబట్టి వాడు దుష్టత్వంలో ఉన్నాడు వాడు వాద వాడు ఉన్నాడు వాళ్ళకి ఏ రీతిగానే దేవుని పక్షంగా మనం వాళ్ళ ప్రకటించే వాక్యాన్ని తర్వాత వాళ్ళని ప్రభుత్వంతో మనం నడిపించాల చూడండి కాబట్టి ఇది నేర్చుక ఎదిరించాల ఇది ఆత్మీయ ప్రపంచం కదా ఇది ఆత్మీయమైన విధానం పది ప్రతి ఒక్కరి నువ్వు చూడాలి వాడు ఆత్మను చూడాల వాళ్ళ శరీరాన్ని చూడొద్దు కాబట్టి ఆత్మలను చూడాలి ఈరోజు బలహీనత ఏంటంటే మనుషులు శరీరాన్ని చూస్తారు వాళ్ళంతే వాడి జీతం అంతే ఇంతే అని చెప్పి వాడిని వదిలిపెట్టేస్తారు కానీ మనం ఆత్మను వాడు ఆత్మ ఏ స్థితిలో ఉంది అది బానిసత్వంలో ఉందా ఎట్లా ఉంది ఏ స్థితిలో ఉంది వాడు ఆత్మ ఈ ఆత్మను ఎట్లా దేవుడిని చెందుకు నడిపించాలని అది మనం అలాంటి కన్నులు మనకు అవసరం ఉన్నట్టు కానీ ఈ లోకమంతా అట్లా చూస్తూ వాడు అట్టనే ఉన్నవాడు మారడని చెప్పి వదిలిపెట్టిపోతూ ఉన్నారు కానీ వాడు ప్రకృతి సంబంధం వాళ్ళు కానీ ఆత్మీయమన్న వాడు అన్నిటిని అర్థం చేసుకోగలడు అందుకు మనకు దేవుని ఆత్మ అవసరం ఉన్నట్టు కాబట్టి ఈ లోకమంతా అట్టనే చూస్తే వెళ్ళిపోతూ ఉన్నారు కానీ మనకు దేవుడు చూపించిండు ఆత్మను చూడాలా మనుషులను చూసేది ఆత్మను చూడాలా వాడు ఆత్మ ఏ స్థితిలో చూడాలా అందుకు దేవుడు మనం నిలబెడుతున్నాడు ప్రవక్తలు ఎందుకు అపోస్తులు ఎందుకు అంత గొప్ప సేవ చేసిండే వాళ్ళు దేవుని పరోక్షంగా కాబట్టి మనకి ఏమైతే దేవుడు బయలుపరిచిండో వాటి అన్నిటిని మనం చెయ్యాలంట మనం ప్రకటించాలటన్నిటికీ కాబట్టి వాటన్నిటి మనం నిలబడాలి ఆయన కొరకు మనం నిలబడాలంట చూడండి కాబట్టి పత్తిని మనము భరించడం స్థాపించటం అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించాలా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు స్థిరపరచాలా మనుషుల్లో వాళ్ళ హృదయాల్లో నింపాలా దేవుని వాక్యాన్ని నింపబడాలంటే మనం నిలబడటం చూడండి చూడండి తర్వాత సరి చే సరిలేని జీవితాలను సరి చేయటం రిపేర్ చేయటం చూడండి చక్కగా కట్టబడిన గోడ అంటే గోడలు సరిగా లేవు వంకరం ఉన్నాయి కానీ వాటిని ఏం చేయాలా మట్టభి గుండెతోనే గోడలు అంటే దేవుని వాక్యంతోనే సరి చేయాల ఉన్న జీవితాన్ని చక్కగా చేయొచ్చు కానీ కానీ ఒకసారి వంకరమైన జీవితాన్ని మళ్ళీ రెండోసారి సరి చేయండి చాలా కష్టం కొత్త గోడని సరిగ్ చేయొచ్చు కానీ సగం సగం సత్యం సగం అబద్ధం ఉన్న వాడిని సత్యంలో మార్చడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు ఇదే సత్యం అనుకుంటారు అన్నట్టు కాబట్టి ఫస్ట్ నుంచి సత్యం తెలుసుకొని పోయేవాడిని నూతన ప్రశ్న మంచిదే కానీ ఆ రీతిగా కష్టం అన్నట్టు కానీ దేవుడికి సమస్తం సాధ్యం నువ్వు నమ్మితే సమస్తం సాధ్యం కదా మనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది కూడా ఉండదు ప్రభు చెప్పిండు ఆ వాక్యం నమ్మితే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ వాటిని మనం ఛేదించుకోగలం వాటిని విజయం పొందగలం వాటి మీద దేవుడు అలాంటి కృప మనకి ఇచ్చింది కదా నిలబడే వాళ్ళే జయించవాలి కదా ఆ రీతిగా నువ్వు అన్ని అన్ని విషయంలో నువ్వు నిలబడితే కానీ చివరి వరకు నువ్వు ఆయన ఈ లోకమంతా మృగంతో పోల్చబడింది కదా ఇదంతా మృగంలాగే లోకమంతా మృగం కాబట్టి ఆ మృగాన్ని జయించాలా ఈ లోకంలో అంతా మూర్ఖత్వంతో మృగంలాగా వాటి ఆదిలో దేవుని బిడ్డలందరూ ఈ లోకమంతా కాబట్టి వాడిని జయించాలంటే మనం ఆయన కొరకు నిలబడాల సంపూర్ణంగా మనం నిలబడితేనే అలాంటి ఆశ్చర్యకరమైన కార్యాలయ చేయగలడం మన మన మన ద్వారా చూడండి కాబట్టి మనం జీవించే విధానం ప్రతి దశలో మనము ఆయన సంపూర్ణంగా మన సమర్పించుకొని మనం ఆయన కొరకు మనం నిలబడాలి దేని విషయంలో కూడా మనము మనం ధైర్యపడొద్దు ధైర్యంగా మనము ఆయన ఉండాల దేవుని సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని నెల నెరవేర్చే మనం ఉండాల కాబట్టి దేవుని పక్షంగా మనం మనం పోరాడే ఉండాలి ఎందుకంటే ఇది ఆత్మీయ ప్రపంచం ఆత్మీయ జీవితంలో మనుషులు ఎట్లా అభివృద్ధి పొందాలనేది ఈరోజు కూడా సంఘాలలో చాలా మంది తెలియదు ఊళ్ళలో గ్రామాల్లో పోతే మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుని ఆత్మ ఎప్పుడైతే మనుషుల్లోకి వస్తుందో మన మీదకి వస్తుందో అప్పుడు మనం స్థిరంగా నిలబడగలమన్నట్టు కాబట్టి మనకు నిగ్రహం ఆశా నిగ్రహము అవన్నీ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ నిలబడేవాడు భరించేవాడు నువ్వు నిలబడ్డావంటే దేవుని సేవ నువ్వు చేస్తావంటే నువ్వు ఎంతో కదా భారంతో కూడా సేవ కదంతా కష్టతరమైన సేవ అయినా కానీ ఆయన కాడి సులువుగానే ఉంటుంది కాబట్టి ఆయన కాడి ఎట్లా సులువుగా ఉంటుందంటే అది అది దేవుడు ప్రవేణీతో పాటు ఉన్నాడు కదా ఆయన ఆత్మ నీళ్ళు నడిపిస్తున్నాడు కాడిని ఒక పాత్ర అంతే నేను దేవుడు అట్లా వాడుకుంటాడు అవసరం ఆ రీతిగాను వాడబడతాను మనం ఆయనతో సహకారీగా మనతో పాటు ప్రతి దశలే ప్రభు కాబట్టి ఆ రీతిగా మనము అనేక జీవితాలలో మన ప్రభు ఒక వాక్యాన్ని మనం స్థిరపరిచ మనం నిలబడాల ధైర్యంగా మనం నిలబడాలి దేని చూసినా కూడా మనం అనుమానించకుండా ధైర్యంగా మనం నిలబడితేనే సార్ ఎందుకంటే శ్రమలో గుండా పోతున్నప్పుడు వితమానం మనం చూస్తాం కదా అక్కడ చూసినప్పుడు అక్కడ ఏం జరిగింది కొన్ని త్రోవ కొన్ని రాతి నిలబడ్డాయి కొన్ని మొన్న పదల్లో కానీ కొంతమంది వాక్యం వినరు కొంతకాలం విన్నారు తర్వాత వాక్యము వేరు అది ఏమైంది ఎండిపోయి మొత్తానికి అది ఐగకమైన విచార ధన అన్ని విషయాల్లో వాళ్ళు పోయి వాక్యము వాళ్ళు లేకుండా వాళ్ళు ఆ రీతిగా జీవించగలినరు కాబట్టి మంచి నీళ్ల విత్తనం అది నూరంతలుగా ఫలించింది ముప్పదంతలుగా అరవై అంతలుగా ఫలించింది అక్కడ కూడా మూడు భాగాలుగా ఉంది మంచి నీళ్ల విత్తనాలు కూడా అంత మంచిగా ఫలించలే ఒకటి ముప్పదంతలుగా ఫలించి ఒకటి అరవై అంతలుగా ఫలించి ఒకటి నూరంతలుగా ఫలించింది అంటే ఒక విధానం అన్నట్టు ముప్పై నుంచి అరవైకి రావాలి అరవై నుంచి వందకు రావాలా విధానం కానీ ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు ఉంది అరవై ఐదు ఉంది కానీ ఆ రీతిగా ఉంటే మన ఇంకా ప్రభులో మనం సంపూర్ణంగా కాలేదంట కాబట్టి మనం సంపూర్ణతకు మనం సాగిపోవాలా ఇంతకాలం మనం ఎట్లనే జీవించినాం ఏ రీతి కూడా ఉన్నాం కానీ ఈ చివరి కాలం చివరి గడేలి మన ఆత్మీయ జీతాన్ని సంపూర్ణంగా మనం బలపరుచుకొని వాక్యంలో బలపడి మన విశ్వాసాన్ని సంపూర్ణంగా మనం నూతన పరచుకోవాలా విశ్వాసం ఇంకా సంపూర్ణంగా తయారు కావాలా పరిపూర్ణంగా తయారు కావాలా అప్పుడే మనం ఇవన్నీ మనం చేయగలం అనే కొరకు కాబట్టి విశ్వాసం లేకుండా ఏదన్నా నీకు విశ్వాసం ఉండాలి ఫస్ట్ వాక్యం నువ్వు వాగ్దానం అంటే నమ్మి విశ్వాసం కదా అబ్రహము దేవుని మాట వినడు వాక్యం అది విని విశ్వాసం వచ్చింది ఆయనకి కాబట్టి ఈ వాక్యం ఇది సత్యము ఈ వాక్యం ప్రాకారే నిలబడతానని నువ్వు నమ్మితే నువ్వు ముందుకెళ్తే దేవుని కార్యాలు చేస్తావు దేవుని అద్భుతాలు చూస్తావు విశేషమైన కార్యాలు చేస్తావు కాబట్టి మన జీవితాలు కూడా అంతే ప్రతి దశలో మనము వీటన్నిటి నుంచి మనుషులను తప్పించాలా ఎందుకంటే ఈ లోకం భయంకరమైన ఆ దేవుని ఉగ్రత రాబోతుంది వాళ్ళందరూ మనం ప్రభుత్వంతో మనం నడిపించాలంటే జరగబోట్టి వీటి అలాంటి మనం తప్పించుకోవాలా దేవుని ఎదుట శక్తిగా నిలబడాలంటే కాబట్టి నిలబ జయించేవాడే శక్తిగా ఆయన ఆయన ఎదుట జయించిన వాళ్ళే ఆయన రాజ్యంలో అర్హులు జయించిన వాడు విరిగి కాబట్టి వాక్యం చెప్తుంది ఆ రీతిగా కాబట్టి మన పతిది మనం జయించాలా మనం దేవుని సాయం మనకి ఎంతో అవసరం కాబట్టి మనం నిలబడాలా ఆయన ఆత్మ నేను నడిపిస్తా ఉంటుంది చూడండి అందుకే అక్కడ చెప్తారు ప్రభు చూడండి నలపొత్తుడా నువ్వు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడవాలి అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను కాబట్టి నిలబడటం అంటే ఏం తెలుసా నిలబడ కానీ సంపూర్ణంగా నువ్వు నిలబడాలంటే దేవుని ఆత్మ నీలోకి వచ్చి నువ్వు నిలబడితే ఆయన ఆత్మ నీలోకి వస్తుంది ఆత్మ నాలోనికి నన్ను నిలబెట్టనుంది అంటే అప్పటిదాకా నిలబడలేకపోయింది నిలబడని చెప్పింది చక్కగా కానీ ఆత్మనే ఆయన చక్కగా నిలబెట్టింది అంటే మనం నిలబడుతున్నాం ప్రభులో మనం ఉంటున్నాం సంపూర్ణంగా మనం నిలబడుతున్నాం కానీ దేవుని ఆత్మ వస్తేనే నువ్వు చక్కగా నిలబెడతాడు నిలబెట్ నిలబెట్టగలన్నట్టు కాబట్టి ఆత్మ నాలో నీకు వచ్చి నన్ను నిలబెట్టాను ఆయన ఆయన ఆత్మని మీరు నిలబెడితే దేవుడిని నిలబెట్టిననుకో ఎవడు కూడా నీకు విరోధంగా ఉండడు నువ్వు స్థిరంగా కాబట్టి దేవుని ఆత్మని నడిపిస్తూ ఉంటుంది అందుకే పరశుధాత్మ అభిషేకము పొందిన వాళ్ళందరూ కూడా స్టేబుల్ గా ఉంటారు నిగ్రహం ఉంటారు ప్రతి దశలో జాగ్రత్తగా జీవిస్తూ ఉంటారు ఎందుకంటే దుష్టుడు ఏ రీతిగానే వాడు పొంచి ఉంటాడు కదా అందుకు బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలంట ఎందుకంటే చూడండి ఎందుకు దేవుడు అంతగా ఏచికెళ్ళి సిద్ధపరుస్తున్నాడు ఎందుకు అంత జాగ్రత్తగా నిలబడి అంతగా అంత ట్రైన్ చేస్తున్న దేవుడు అంటే అక్కడ ఉంది మూడవ వచ్చంలో ఆయన నాకు ఇట్లా నరపుతుడా నా మీద తిరుగుబాటు చేసిన జనులకు ఇస్రాయల్ నిన్ను పంపుతున్నాను చూడండి ఎందుకంటే తిరుగుబాటు చేసే జనులు ఇస్రాయల్ తిరుగుబాటు చేయట్లే ఈ లోకం అంత తిరుగుబడతాననే ఉంది హేతువాదులతోనే ఉంది కాబట్టి వాళ్ళెద్దకు నువ్వు పోవాలంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా మనం ఉండాల చక్కగా నిలబడాలంట చూడండి ఎందుకంటే ఇవన్నీ ఈ లోక సంబంధమైన జీవితం ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా కాబట్టి అలాంటి జనుల మధ్యకు నువ్వు పోతున్నావు చూడండి వాళ్ళు నేను ఎంతగానో హింసించొచ్చు కదా నేను ఎంతగానో బాధ పెట్టొచ్చు కదా అపోస్తులు కానీ ప్రవర్తలు కానీ బాధ పెట్టిరా లేదా ఇరిమైతే గొంతులు లేదా చూడండి ఎంత భయంకరంగా చేసి జనులు కానీ దేవుని బిడ్డలే దేవుని నమ్ముకున్న వాళ్ళే కాబట్టి ఇవన్నీ నీకు అయినా కానీ నువ్వు నిలబడాలా వీటన్నిటి నువ్వు భరించితే కానీ నువ్వు నిలబడితే కానీ అనేకులు నిలబెట్టలేవు మనమే సరిగ్గా నిలబోతే నిలబడకపోతే ఇతరులు ఏం నిలబెట్టగలం మనం అందుకు మనం అంతగా ట్రైన్ కావాల ఎందుకంటే ఈ మనం ఉంటున్న కాలం ఎంత భయంకరమైన కాలం అలాంటి ప్రజలది నిన్ను పోతున్నప్పుడు నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి ఎట్లా నువ్వు ఉండాలనే విషయం చెప్తున్నా అక్కడ ఆయన నాకు ఇట్లా నేను నా మీద తిరుగుబాటు చేసిన జనుల యుద్ధకు ఇస్రాయిల్ యుద్ధకు నేను వారును వారి పితలను నేటి వరకు తిరుగుబాటు చేసిన వారు ఈ రోజు కూడా తిరుగుబాటు చేస్తాను దేని బిడ్డలను దేవుని ప్రజలే దేవుని మీద తిరుగుబడతాను చేస్తుంది ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న వాళ్ళే ఆయన రక్తం పెట్టి కొనబడ్డ ఆయన మీద తిరుగుపడతాను చేస్తుంది తిరుగుబడతాం ఏంటంటే దేవుని ఆయన ఉల్లంఘించి ఆయన చెప్పిన మాట విధేయత చూపించుకున్నా ఇష్టానుసారంగా జీవించేది తిరుగుబడతాను ఆ తిరుగుబడతాను వల్ల ఏమవుతుంది అవిధేయత వల్ల ఏమవుతుంది మనుషులు పాపంలో పడిపోతే ఖచ్చితంగా దేవుడు అది ఆయనకి ఇష్టం లేదు నశించిపోవటం అందుకు దేవుని బిడ్డలు నిలబెడుతున్నాడు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో చూడండి ఇస్రాయల్ పద్ధతి ఇస్రాయల్ దేశంలో మనం ఒక విషయం ఏంటంటే ఇసరాల్ పాత నిబంధన కాలంలో దేవుడు యాచకులతోనే మాట్లాడలేదు ప్రవక్తలతోనే మాట్లాడండు ఎందుకు మాట్లాడండి ఆ రీతిలో ఉన్నప్పుడు యాచకులు దేవుల్లో స్థిరంగా ఉండుంటే వాళ్ళు సరైన మార్గంలో ప్రజలు నడిపించే వాళ్ళు అయితే దేవుడు వాళ్ళతోనే మాట్లాడాడు కానీ ప్రవక్తల ఎందుకు మాట్లాడంటే యాచకులను కూడా హెచ్చరించండు ప్రవక్త వచ్చి అంటే ఎందుకు ఎందుకు అట్టబెట్టుకున్నాడు దేవుడు అంటే వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తలేరు ఈ రోజు కూడా అంతే ఎందుకు దేవుడు కొంతమంది నేర్పరచుకున్నాడు అందరు నేర్పరచుకోండి దేవుడు ఏర్పరచబడ్డ వాళ్ళు అనేకులు పిలవబడ్డ వాళ్ళు అనేకులు ఏర్పరచబడ్డ వాళ్ళు కొంతమంది అన్నాడు ఎవరైతే ఆయన పిలుపుకు స్పందించారో వాళ్ళే ఏర్పాట్లు ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు మళ్ళా ఉల్టా వాక్యం చెప్పాల్సి అన్నట్టు అంటే కాలమును చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన ఉండగా మూల పాఠంలో మరొకటి మీకు బోధించవలసి వచ్చిన అక్కడ వాక్యం అది ఎప్పుడుగా ఆ వాక్యం జానిసే వాళ్ళ కొద్ది కొద్ది హాడీగానే నాకైతే చూడండి అంటే ఒక దశలో మనం బోధకులకు ఉండాల్సిన వాళ్ళం కాలంలో బట్టి చూస్తే కానీ ఇప్పుడు ఇంకొకటి వచ్చి మనల్ని బోధించాల్సిందంటే చెప్పిన వాడికి ఇంకొకసారి వాకింగ్ చెప్తే ఎట్లా ఉంటుంది నువ్వేందుకు చెప్పేది అంట వాకి ఏమైనా నాకు దైలింది చూడండి కాబట్టి దేవుని బిడ్డలు కూడా అట్లున్నారన్నట్టు చూడండి అందుకు వాళ్ళు కఠిన హృదయలేరు అంట కఠిన హృదయంలో ఉన్నారు వాళ్ళ దగ్గర పంపిస్తున్నా కాబట్టి తిరుగుబాటు చేసేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఎన్న వెళ్ళకపోయినా సరే నువ్వు అక్కడ పోయి ప్రకటించాలా ను చేయాలా ఆ విషయం ఎందుకంటే నువ్వు ఉంటుంది ఎక్కడ నరకుతురు నువ్వు బ్రహ్మ బ్రహ్మం రండి చెట్టులోనూ ముండ్ల తుప్పల్లో తిరుగుతు తేళ్ల మధ్యలో నివసిస్తున్నావు అయినను ఆ జీవులకు భయపడకము వారి మాటలకు భయపడకము అంటే మాటలు భయపడతారు కదా కొంతమంది కొంతమంది మనుషులు చూస్తే భయపడతాడు కొంతమంది మాటలు చూస్తే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు మన ఏదైనా మాటలు అనిండ్రనుకో ఆ మాటలు కూడా నీవే నీ నీ సంగతి చూస్తానని చెప్పి అనిండ్రనుకోవాలన్న అప్పుడు ఏమైతే మనం భయపడతావా లేదా కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అక్కడ అందుకు భయం వస్తుంది కాబట్టి మనుషులు దేవుని ఆత్మ ఎందుకు దేవుడి ఇచ్చిందంటే మనకి పిరికి తన ఇవ్వలే ప్రేమ ఇంద్రియ నిగ్రహం ఆత్మని ఇచ్చింది అంటే ప్రేమ ఇంద్రియ నిగ్రహ ఆత్మ అంటే ఫస్ట్ ప్రేమ నుంచి స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ ప్రజలకు ప్రేమ లేదు వీళ్ళకు ఇలా ఇంద్రియ నిగ్రహం గల కాదు కాబట్టి అవన్నిటి నీకు కావాలంటే నా ఆత్మ నీకు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళని వాళ్ళు జయించాలంటే ఇవే నీకు ఆయుధాలు ప్రేమ లేదు కానీ ప్రేమతోనే జయించాలి వాళ్ళకి నిగ్రహం లేదు అంటే సెల్ఫ్ కంట్రోల్ లేదు అయినాగా నీకుంటే వాళ్ళను ఆయన ఆయన సంధికి అన్నట్టు ఎందుకంటే వాళ్ళు పిరికి వాళ్ళలాగా ఉన్నారు కానీ దేవుడు నీకు పెరిగితాను ఆత్మ ఇవ్వలే శక్తి ఆత్మ ఇచ్చింది కదా ఆ శక్తి ఆ శక్తే వాళ్ళని సంపూర్ణగా ఆయన సంగతికి నడిపించగలదు అన్నట్టు చూడండి ఎందుకంటే మనుషులు అట్ట ఉన్నారు అలాంటి జనుల దగ్గర తేళ్ల మధ్య అంటే సర్పముల తేళ్ల మధ్యలో నువ్వు ఉన్న అంటే నువ్వు ఊహించుకోవాలి ఎక్కడుంటాయి తేళ్ళు ఎక్కడుంటాయి ముళ్ళ తొప్పులు ఎక్కడుంటాయి అడవుల్లో ఉంటాయి గుట్టల్లో ఉంటాయి పొదల్లో ఉంటాయి వాళ్ళ మధ్యలోనే ఉన్నవంటే మనం ఊహించుకోవాలా నీ పరిచర్ ఎట్లుందో చూడండి ఎలాంటి పరిచర్ మనకు కఠినమైనది కదా సేవ అయినా కానీ ఇది కఠినమైనదని చెప్పి శిష్యులు కూడా చాలా మంది వెనక్కి ఇది కఠినమైన మాటలు ఎవడు దీన్ని సహించరాడు ఎవడు ఆయన అంటున్నాడు ప్రభు నేను చెప్పిన మాటల్లో ఆత్మను జీవనై ఉన్నై మీరు అట్లా ఆలోచిస్తుండ్రా అంటే ఇంకా వాళ్ళు ప్రకృతి సంబంధం ఉన్నారు ఇంకా దేవుని బిడ్డలు అది ఆత్మీయమైన విధానాన్ని తెలుసుకునే స్థితిలో ఉన్నారు అన్నట్టు ప్రకృతి సంబంధం చూస్తున్నారు ఇంకా వాక్యాలు కూడా ఆయన చెప్పే వాక్యం అక్కడి నుంచి ఎంతో మంది నుంచి వెళ్ళిపోయినారు ఆయన ఎంబడించలే కానీ పైన శిష్యులు ఉన్నారు వాళ్ళు కూడా అడిగిండు కూడా వెళ్ళిపోతారంటే ప్రవ్వా మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రవ్వ నువ్వే నిత్య జీవకు మాటలు గల వాడు మేము ఎక్కడికి వెళ్ళలేము ప్రవ్వ అన్నారు ఆ పైన ఉన్నారు చివరికి ఆ పైన మంది ఎంతో వేల మందిగా విస్తరించింది అన్నట్టు ఎంతోమంది నిలబెట్టినారు సేవకులను వాళ్ళు వాళ్ళు నిలబడి ఎంతోమంది నిలబెట్టగలిగినారు కాబట్టి ఈ రోజు కూడా మనం మనం నిలబెడితే దేవుని ఆత్మని నిలబెట్టి దేవుడిని నీ ద్వారా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాలు చేస్తూ ఉంటే అనేకల జీవితాలు పడిపోయిన వాటి అన్నిటి నువ్వు లేచి నువ్వు కట్టగలవు భూ సంబంధం వాళ్ళు నిలబడగలరు లేచి నువ్వు చెప్తే వాళ్ళు లేచి దేవుని వాక్యం వాళ్ళు ప్రభావితం చేసి వాళ్ళు నిలబెడతారు అలాంటి వాక్శక్తి దేవుడు మనకి ఇచ్చిండు అది మనం వాడుకోవాలి అది ఎప్పుడు అది ఆ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడే అది అది బయలుపరచబడుతుంటుంది అన్నట్టు శక్తి బలము ఎప్పుడు వస్తుందంటే నువ్వు దాన్ని వాడినప్పుడే ఆ బలం మీద తెలిసిపోదు ఏమి వాడకపోతే ఏం దాని అర్థం లేదన్నట్టు చూడండి అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు తేళ్ల మధ్య నువ్వు ఆయనను ఆ జనులకు భయపడుకున్నాడు కాబట్టి భయం వస్తుంది మనుషుల ద్వారా భయం వస్తుంది ప్రభు చెప్పినా మీ మటుకు మీరు జాగ్రత్త పడమండు మనుషుల గురించి జాగ్రత్త పడమని చెప్పినా కాబట్టి నువ్వు నీ మటుకు నువ్వు జాగ్రత్త ఒక్క క్వశ్చన్ తర్వాత మనుషుల గురించి జాగ్రత్త పడాలి అంటే పత్తి ఆత్మను వివేచించాల తర్వాత చూడండి మనుషుల గుంచి భయపడక తర్వాత జనులకు భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేయ వరకు వారు వారికి భయపడకము వారు తిరుగుబాటు చేసిన వారు కనుక వారు వినినను వినకపోయినాను నేను చెప్పిన మాటను వారికి తెలియజేయాలను అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుడు ఎంత కఠినంగా ఎంత చెప్తున్నా ప్రవక్త కంటే వాళ్ళు ఎట్లా జీవించిండ్రో అని చెప్తున్నాను కానీ మనం అర్థం చేసుకోవాలా ఇది ప్రేమ ప్రేమ సిద్ధాంతం ఏది దేవుని ప్రేమను వాడు ఈ వినకపోయానంటే వాడు వినాలనే చెప్తాం మన వాక్యం ఇప్పుడు కూడా వాడు విన్న వాడు వింటే ఎంత వినకెంత అని చెప్పిపోదు అనుకో నువ్వు నువ్వు నీ ప్రయాసం అక్కడ పోయినట్టే నువ్వు నిలబడ్డావు వాడిని నువ్వు అంటే నువ్వు నిలబడదానికి అర్థమే అది చూడండి తర్వాత ఏముంది అక్కడ వాక్యాన్ని ముగిస్తున్నాను వారు తిరుగుబాటు చేయవారు వాళ్ళు ఖచ్చితంగా వింటరు వారు తిరుగుబాటు చేయనట్టు నువ్వు తిరుగుబాటు చేయక అంటే యువకులు కూడా తిరుగుబాటు చేస్తారని అక్కడ వాక్యం అంటే వారు చేసినట్టు నువ్వు కూడా చేయొద్దంటే ఒకవేళ నువ్వు నువ్వు ఇవన్నీ నేను భరించలేను నేను ఇవన్నీ చేయాలని చెప్పి నువ్వు ఒకవేళ నువ్వు ఆగిపోతేవేమో నువ్వు కూడా తిరుగుబడతానని చేస్తేవేము నువ్వు చేయక నేను నీతో చెప్పే మాట విని నోరు తెరిచి నేను దానిని భక్షించుమా అంటే ఆయన చెప్పే మాట అన్నింటిని మనం తినాలంట భక్షించాలంట ఆయన ఏం చెప్పాను అవి చేయాలంట ఎందుకంటే అది బహు భయంకరమైంది కదా భక్షించుమా నేను చూచుండగా గ్రంథము పట్టుకున్న ఒక చెయ్యి నా ఎద్దకు చాపబడిను ఆయన దాని నా ముందర విప్పగా అది లోపట వెలుపను రాయబడినదై ఉండేను మహావిలాపములు మన దుఃఖములు రోజు అందులో రాయబడినను అంటే భయంకరమైన మనుషులకు ఇష్టాల పెద్ద ఎలాంటి శిక్షలు రాబోతున్నాను ప్రవక్త చూపించి చూపించిన ఆయన అది అది భరించలేను అంటే ప్రవక్త భరించిన దేవుడు ముందే చూపిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అది ఆయన సహించలేకపోయాడు భరించలేకపోయినాను అయినా కానీ అంటే ఏసు ప్రభు కూడా మన ప్రభు లోకపాపం అంతా ఒకసారి అమావంతంగా ఆమె మీద పడిన ఎంతగా వేదన ఎంతగా శ్రమ అందించి మన ప్రభుత్వండి ఈ లోకంలో కూడా ఈ లోకం అంతా పాపంతో కూడింది కానీ వాళ్ళందరినీ ప్రభులో నడిపించండి అంతగా శ్రమ మనం కూడా వీటన్నిటిని భరించాలా ఓర్చుకోవాలా తాళాలా ఎందుకంటే మన ప్రభుకు మాదిరి మన ప్రభు ఎట్లా జీవించడు ఆయన ఎట్లా సేవ చేసిడు మన ప్రభు ఆయనే మనకు మాదిరి మన ప్రభులాగా ఆయన సేవ చేసిండు ఎట్లా మనుషులతో సంభాషించిండు ఏ రీతిగా మనుషులకు ప్రేమ చూపించిండు శాస్త్రులు పరిశీలించినప్పుడు ఎలాంటి ప్రశ్నలు వేస్తే ఎట్లా ఎట్లా జవాబు ఇచ్చింది అవన్నీ అక్కడ రాయబడ్డాయి కాబట్టి అవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ లోకంలో మనుషులు ప్రభుత్వం నడిపించారు ఎందుకంటే బహు కఠినమైన వేనులు ఈ లోకంలో ఉన్నవారు మూర్ఖత్వం ప్రజలు పాత నిబంధన కాలాలు మించి ఉన్నారు అన్నట్టు కాబట్టి ప్రతి క్షణం మనము జాగ్రత్తగా మనం జీవించాలనే విషయం చెప్తున్నాం కానీ ఆయన బిడల మటుకు ఎట్లా తయారు చేస్తాడు చూడండి ఎపేసరా పత్రిక ఆరో అధ్యాయము పద పదమూడు వచ్చిన అందుచేత మీరు ఆపద్ది ముందు వారిని ఎదిరించటకు సమస్తము నెరవేర్చిన వారి నిలబడటకు శక్తిమంతుల దేవుడిచ్చి సర్వంజ కవచం అని ధరించుకోవాలంట సర్వంజ అంటే ఏసు ప్రభుని ధరించుకోవాలా ఆయన ఆత్మ దేవుడే ఆయన ధరించుకుంటే నువ్వు ఎదిరించగలవు ఇటన్నిటి నువ్వు జయించగలవు అనే విషయం చెప్తున్నా అక్కడ తర్వాత దేవుడిచ్చి కవచం ధరించుకోవాలా చూడండి తర్వాత ఆయన బిడ్డలు ఎట్లుంటారు చూడండి ఆయన ఆయన సేవకులు ఆయన ఆయన బిడ్డలు ఎట్లుంటారంటే చూడండి నాలుగు కీర్తన కింద నూట నాలుగు అధ్యాయ నాలుగు వచ్చనంలో తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకున్నాడు అంటే నువ్వు అగ్ని దేవుని అగ్ని అంటే ఏసు ఆయన దహించు అగ్ని మన తండ్రి మన ప్రభు కాబట్టి ఆయన బిడ్డని నువ్వు కూడా అంటే దేవుని అగ్ని నీ ఒక అగ్నిలాగా ఉంటావు అనట్టు నువ్వు నువ్వు కూడా భరించలేవు అన్నట్టు దేవుడు అంత పవర్ఫుల్ అభిషేకం అంత శక్తి గల ఆత్మను మనకు ఇచ్చిండు కాబట్టి మనం దేని విషయంలోనే మనం భయపడద్దు వాళ్ళు బాణాలకైనా వాళ్ళు చేసినకైనా దేని విషయంలో మనం భయపడకుండా ధైర్యంగా మనం ఎదిరిస్తూ అనే రాజ్యాన్ని మనం స్థాపించాలా చూడండి కాబట్టి మనం ఏం దేవుడు మనల్ని ఏం చూపించిండో వాటి మనం మనసులు చూపించాలా ఎందుకంటే అపోస్తుల కల దేవుడు నువ్వు నన్ను చూసిన సంగతి నువ్వు నన్ను చూసి ఉన్న సంగతిని గుచ్చి నేను నీకు కనబడబోవు సంగతిని కూర్చి నేను నిన్ను పరిచారికనిగాను సాక్షిగా నియమించుటై కనబడి ఉన్నాను లేచి నీ పాదములను మోపి నిలువు అంటే ను లేచి నిలబడాలా కాబట్టి మన అంతా నా రీతిగా నేర్పరచుకున్నాడు దేవుడు కాబట్టి నువ్వు లేయాల నీ పాదములు భూమి మీద మోపాలా నువ్వు ఆయన ప్రతినిధిగా నిలబడితేనే నువ్వు ఏం చేయాలో దేవుడు ముందు నీకు చెప్తాడు పౌలు చెప్పినా లేదా నువ్వు లేచి దముస్కు పట్ల నుంచి నువ్వు అక్కడ వెళ్ళు అక్కడ ఏం చేయాలో నేను నీకు చెప్తున్నా అని చెప్పినా లేదా కాబట్టి మన పని కూడా అంతే ఆయన సందులో మనం కూర్చోవాలా ఆయన కొరకు నిలబడి పోషం కలిగి పౌరుషంగా మనం నిలబడితే ఆయన నిన్ను వాడుకుంటాడు దేనిసం నాకు భయపడద్దు ఎంతకాలం వరకు మనం ఈ లోకంలో చాలా మంది చూస్తే మనం కాంగ్రిగేషన్ చూస్తే వాళ్ళు వృద్ధాపం అయ్యేంత వరకు ఇంకా అట్టనే వాళ్ళు వాళ్ళు అక్కడే చర్చిపోతారు శివ ఉంటారు వాళ్ళు ఎప్పుడు సేవకులాగా తయారవుతారు ఎప్పుడు నిలబెట్టగలిగినారు వాళ్ళు అక్కడే కూర్చున్నారు వాళ్ళు నువ్వే నిలబడ్డవు కానీ వాళ్ళు వాళ్ళు నిలబడి నువ్వు కానీ దేవుడు చెప్పింది అక్కడ అంతే స్టాండ్ అంటే నిలబట్టమంటే నువ్వు నిలబడగల ఇతరులకు నువ్వు నిలబెట్టాలా ఎట్ట నిలబెట్టాలా చివరి ఒక వాకింగ్ చేసేందుకు ముగిస్తా మనుషుని ఎట్లా నిలబెట్టాలా కొలిసలు రాసిన పత్రిక ఏది వాకింగ్ ముగించేస్తాను కొలసలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో ప్రతి మనుషుని క్రీస్తులందరూ సంపూర్ణంగా చేసి ఆ ఎదుట నిలబెట్టాలంట ప్రతి మనుషుని అంటే ఈ లోకంలో వాళ్ళందరూ నీకు దేవుడు ఎంత నీ కాలంలో ఎంతమంది ప్రభులు మన రక్షణ నడిపించి అంతమందిని ప్రతి మనుషుల్ని క్రీస్తు అంటే ఏసు ప్రభునందు సంపూర్ణంగా చేయాలంట ఏసు ప్రభు నందు సంపూర్ణంగా చేయాలంటే ఎవరు చేయాలా ప్రతి మనుషులు మనం చేయాలంటే మనం పోయి వాక్యం ప్రకటిస్తే వాళ్ళందరూ సంపూర్ణమైన మార్మన్స్ పొంది ప్రభు సమర్పించుకుంటూ అప్పుడు సంపూర్ణంగా తయారవుతుంది దేవుని వాక్యం ద్వారా కాబట్టి సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని అంటే నిలబెట్టాలంట మనం ఆయన ఎదుట నిలబెట్టాలా ఈ జనులందరూ నిలబెట్టాలి అందుకు దేవుని నిలబెట్టింది లోకంలో ఇంతకాలం వరకు నువ్వు బ్రతికినవంటే ఇంతకాలంలో దేవుని ఎన్నో ఆపదల నుంచి ఎన్నో మరణ గండాల నుంచి ఎన్నో శ్రమల నుంచి దేవుని నిలబెట్టినంటే ఆయన ప్రణాళిక నీ ద్వారా ఉంది కాబట్టి చూడండి అందుకే దావిదంటాడు నేను చావును కానీ సజీవునే దేవుని కార్యాలు వివరిస్తానడు కాబట్టి మన జీవితం కూడా అంతేనట్టు చూడండి ఆయన ఏంటంటే నిలబెట్టడం సమస్త విధమైన జ్ఞానంతో అంటే సమస్త విధమైన జ్ఞానం అంటే మన ప్రభు సంబంధించి ఈ లోపల విధమైన కానే కదా అది సమస్త విధమైన జ్ఞానం అంటే సమస్తాన్ని బయలుపరిచేవాడు మన ప్రభు సమస్తాన్ని నీకు నీ నీకు అనుగ్రహించేవాడు ఈ లోకంలో ఎట్లా నువ్వు ఎట్లా సేవ చేయాలా ఏ రీతిగా నువ్వు ముందుకెళ్ళాలా ప్రతి దాంట్లో మార్గం చూపించి నీకు జ్ఞానం ఇచ్చి తలంపులు నడిపించేవాడు మన ప్రభు సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్తూ అంటే ప్రతి ఒక్కరికి మనం బుద్ధి చెప్పాలంట కేవలం దేవుని వాక్యమే దేవుని వాక్యం ఈ లోకంలో ఏ చెప్పినా ఏ జ్ఞానం చెప్పు బుద్ధి రాదనంట మనుషులకి కేవలం ఆయన వాక్యమే మనకు బుద్ధి కలుగు చేస్తుంది ఎందుకంటే అంత ఆ వాక్యమే ఏసి ప్రభు కాబట్టి ఆ వాక్య ఆయన వాక్యాన్ని స్వీకరిస్తే సంపూర్ణంగా మనుషు మార్పులు చెందుతారు మనుషులు చూడండి సమస్త విధమైన జ్ఞానంతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనుషునికి బోధించు చూడండి ఆయన ఆయనను ప్రకటిస్తున్నాము చూడండి ప్రకటించటం కాబట్టి ప్రకటించాల మనం ప్రకటిస్తేనే మనుషులు నిలబడగలరు దేవుని చెందుకు రాగలరు అన్నట్టు ప్రయాసం అన్నట్టు కాబట్టి అందు నాలో బలముగా కార్యశుద్ధి కలగ అంటే అందు నిమిత్తం అంటే ఎందు నిమిత్తము అందరినీ మనుషుల అందరినీ ప్రబో సంపూర్ణంగా నిలబెట్టాలి అందు నిమిత్తం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అందరిని అందరూ ఆ రీతిగా తయారగాలనే దేవుని ఆశ మోసలో అంతే కదా మోసే దేవుని మోసలో ఉన్న ఆత్మ అనేకులకి డెబ్బై మంది మీద వెళ్ళిపోయింది ఆత్మ అంటే దేవుని విధానం అందరికీ స్ప్రెడ్ కావాలి అందరు పరశురాత్మ పొందుకోవాలని అర్థం అక్కడ ఒకరి నుంచి ఒకరికి అన్నట్టు పేతురు మీద వాళ్ళినప్పుడు అందరికీ నూట మందికి వచ్చిందా లేదా అట్లనే అంతే ఇది కూడా అంతే కాబట్టి నీళ్ళు దేవుని ఆత్మ ఉంటే అనేకులు ఆత్మ ట్రాన్స్ఫామ్ కావాలా అప్పుడు నిలబడతారు వాళ్ళు ప్రవక్తల్లాగా వెళ్ళి ప్రవచిస్తారు అన్నట్టు అది దేవుని ప్రణాళిక పాత నిబంధన కాల నుంచి అందరూ ప్రవక్తల్లాగా ఉండాలని ఆశయానికి కానీ ఎవరు లేరు అట్లా ఉన్నారు ప్రవక్తలు మన మధ్యలో కూడా ఉన్నారు చూడండి మన కాలంలో కూడా చూడండి ప్రతి చూడండి అందు నాలో బలముగా కార్యసిద్ధి కలగజే క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను కాబట్టి మనం పోరాడాలా కాబట్టి ప్రయాసం కూడా ఉండాలా పోరాటం చేస్తే కాదు ఆ పోరాటము అది ప్రయాసం ఉండాలా దానికి నువ్వు ఏదైనా పోరాడిన దానికి ఒక ప్రయాసం ఉండాలా దానికి పతి ఫలం వృధాగా వృధాగా పోరాడితే వేస్ట్ అన్నట్టు కదా ఎంత పోరాడిన కూడా దాని ఫలం రాకపోతే నువ్వు పోరాడి కూడా వేస్ట్ అన్నట్టు కానీ ఇది పతిది నియమం ప్రకారం పోరాడాలా అందుకంటే నియమం ప్రకారం పోరాడితే కానీ నీకు కిరీటం దొరకదు ఆ నియమం ప్రకారం మనం పోరాటం చేయకపోతే నీకు సున్నా అన్నట్టు ఏం ప్రయోజనం నువ్వు ప్రయాసం దలిసిపోవడం తప్పితే ఏం ఉండదు కాబట్టి ఆ నియమం ఏందో దేవుడు తప్ప పాత నిబంధన కాలంలో ఎట్లా పోరా పోరాడిన వాళ్ళు వాళ్ళ సేవ ఎట్లా కొనసాగించి అన్ని రాయబడ్డాయి ప్రభు సమస్తం బయలుపరిచేవాడు కదా కాబట్టి మనం ఆ రీతిగా మనం ప్రయాసపడాలా మనం నిలబెట్టాలా మనం ప్రభు చెందులో నడిపించాలా అందుకే ప్రభు నువ్వు లేచి నువ్వు నిలబడితే నేను నా ఆత్మ నిల నేను మాట్లాడతాం కాబట్టి మనం ఉంటుంది భయంకరమైన శ్రమల కాలంలో తిరుగుబడి చేసే జనుల మధ్య మనం వస్తున్నాం కాబట్టి అలాంటి జనులకు ఆయన బిడల వాళ్ళంతా తిరుగుబడతనం ఎందుకంటే దుష్టిని ఆదంలోకి వెళ్ళిపోయిన కాబట్టి అవవాదం చేసిన పాపం వల్ల కాని కానీ ఆయన తిరిగి వచ్చి ఆయన రక్తంగా వచ్చి అనేకులకు రక్షణ మార్గం కలుగజేసింది అది తెలియదు మనుషులకి ఇంకా మనుషులు ఇంకా పాపలు ఉన్నారు కానీ ఆ రక్షణ మార్గాన్ని ఆ మర్మమైన క్రీస్తును మనం ప్రకటించే అనేకుల్లో ప్రభుంచెంతో మనం నడిపించాలా ఆ రక్షణ మార్గంలోకి నడిపించినప్పుడే వాళ్ళ పాపం నుంచి వాళ్ళ విముక్తి అప్పుడు దాకా ఒక రక్షణ కాబట్టి ఆ రక్షణ స్వార్థను ప్రకటించడానికి దేవుడు మన ఈ లోకంలో పెట్టింది ఇంతకాలం వరకు అది ప్రకటించాలా అనేకులు సంపూర్ణ చేసి అనేది నిలబెట్టాలా అనేకులు ప్రభుకు అప్ప చెప్పాలా అలాంటి కృపా దేవుడు మనకు అందరికీ అనుగరించాలని ప్రార్థం పరిశుద్ధ దేవ మా ప్రియ పర్లోపు తండ్రి నీకు ఎంతో వందలు ఇస్తాయా కృప మీద నిన్న నీటి నిరంతరం ఏకరిత్తుకున్న దేవానికి ఎంతో వందాలు ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కృపలో బాధ్యత పరుచుకున్నారు ఇక మధ్యకాల సమయంలో ఇక సమయం మీరు మాకు అనుగరించిన అయినా దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకున్న అయినా మేము చక్కగా లేచి నిలబడాలా ప్రవ్వ మాలు ఇంకేమైనా వంకరిత అనుంటే ప్రవ్వ ప్రవ్వ మాకు వట్టించి మమ్మల్ని సరిజైన ఎందుకంటే మేము నిలబడినం కానీ మేము ప్రవ్వ మీ కొరకు నిలబడాలా ప్రభావ లేవటం కాదు ప్రభ నిలబడాలా స్థిరంగరమే నిలబడాలా ప్రభావ మీ కొరకు కాబట్టి మీ ఆత్మ మాకు అవసరం కాబట్టి మీ ఆత్మతో నింపండి ఎందుకంటే ప్రభావ మేము ఉంటుంది శ్రమల కాలంలో ప్రవ కఠిన హృదయాల మధ్య తేలు సర్పముల తేలు మధ్య ఓ ప్రవ గచ్చ పొదల మధ్య ప్రవ అరణ్యముల మేము ఉన్నాం ప్రభ కాబట్టి ప్రవ్వ ఇది అరణ్య లోకం ప్రవ కాబట్టి మేము అనేకులకు ప్రభ మీ వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకులు మేము మీదుట నడిపించాలా ప్రవ్వ మేము నిలబడినం ప్రవ్వ అనేకులు మేము నిలబెట్టే వారిలాగా మేము ఉండాలా ప్రభావ ఈ లోకలు నిలబెట్టినారు మీరు మీ మయమార్థమై కాబట్టి అనేకులు ప్రభ మీ కొరకు నిలబడాలి అనేకులు శిష్యులుగా తయారు చేయాల ఓ ప్రభ మీ కొరకు అందరూ పనిచేయాలి ప్రభావ అందరి ప్రభావ శిష్యులాగా తయారు చేయాలా సర్వ సృష్టి సువార్త ప్రకటించాలా శిష్యులుగా తయారు చేయాలి అనేకులు సేవలు సేవకులు విస్తరింప ఎందుకంటే కోత ఎంతో విస్తారం ఉంది ప్రభ ఆయన పని కాబట్టి సేవకులు తయారు కావాలా ప్రభు ఈ లోకం చేస్తుంది ఆ రీతిగా సంఘాల్లో కాబట్టి ప్రభావ ఆ సత్య మాకు బయలుపరచబడింది అనేకులు మేము కనువిపు కలిగించాలా అనేకులు ప్రవ నైనా ఉద్యోగం తీసుకొని రావాలా గొప్ప ఉద్యోగం అయినా అపోస్తుల్లో ప్రవ ఆదిమ సంఘం ప్రభావ గొప్ప ఉద్యమం తీసుకొచ్చింది ప్రభ చివరిలో కానీ ఈ చివరి కాలంలో ప్రభ ఓ ప్రభ ఎంత దిళ్ళలో మహా ఉద్యోగం ప్రభ తీసుకొని రావాలా ప్రభావ ఈ లోకాన్ని మేము కదిలించాలా ప్రభ భూ తల్ల కిందలు కావాలి మనుషులైనా అలాంటి సేవా పరిచయం మేము చేయాలా అనేకుల నుంచి ప్రతి చోట మయమపరచబడేలాగన మీ యొక్క నామాన్ని మేము ప్రకటించాలా ఆ నామం కొరకు ఎన్ని సమయాన్ని మేము భరిస్తాం ప్రభావ ఎంత ఎనైనా సమయంలో మేము భరిస్తాం ప్రభు ఎందుకంటే ఆ నామంలోనే రక్షణ దాన్ని మనుషులు చెప్పాలా ఆయన వాళ్ళు చేసిన సేవ మేము దానికి మించి సేవ చేయాలా ప్రభు చివరి కాలంలో మాకు అందు ప్రవాలంటే ఆసక్తి మా ఆసక్తిని తృప్తిపర్చి మమ్మల్ని ఇంకా వాళ్ళ ఇంకేమన్నా బలహీతులు అంటే సరి చేయని ప్రవ్వ మీ స్థిరంగా నిలబడి ప్రభావ మీ కొరకు నిలబడాలా అనేకు నిలబెట్టాలి అలాంటి సేవలు నడిపించండి వాళ్ళు ఇంకేమన్నా ప్రభావ ఈ వాక్యకి విరుధమైనటువంటి విడుదల ఇచ్చండి వాటిని ఒప్పుకుంటున్న ప్రభుత్వం సరిచేసి నీ సంపత్తు నడిపించి ప్రతి చోట మీ కృపములు అందరినీ సాక్షి పెట్టి మీరు ఆ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను దగ్గర దేవ కృపగా వేసే నీ పాద సన్నిధిలోనైనా చేరినయన మధ్యాహ్న కాల సమయంలో నాయన ఆరాధించే కృపను భాగ్యం మాకు ఇచ్చావు అవునాయన నీవు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు నా తండ్రి మేము నా ప్రభు నైనా నీ వాక్యం చెప్పిన రీతిగా నా ప్రభా అయా మేము స్థిరముగా నిలబడటానికి నాయన నీ కృప మాకు నాకు ప్రతి ఒక్కరికి నైనా నువ్వు అనుగ్రహించి నాయన మళ్ళా లోపాలు ఇంకా ఉంటే నా తండ్రి అయా నువ్వు నాయన సరి చేయండి స్తోత్రాలు గొప్ప దేవుడు నాయన మేము నా తండ్రి స్థిరముగా నిలబడి నా తండ్రి అయ్యా నాయన మేమిదిగో మా మేము స్థిరముగా నిలబడితే మాకు నా తండ్రి నీ పట్ల ఎన్నో మేళ్ళు కార్యములు జరిగినప్పుడు జరిగిన మరి నా తండ్రి మేము నా తండ్రి బైబిల్ విషయమైన తండ్రి నాయన నీ విషయంలో నా ప్రభా నువ్వు ఎలా నాయనా ఈ లోకానికి వచ్చిన ఆయన నీ సేవ పరిచర్యం మొదలు పెట్టేవు నాయన మరి నా తండ్రి ఆ రీతిగా మేము ప్రతి ఒక్కరికి నాయన మేము స్థిరంగా నిలబడిన ఆయన ప్రతి ఒక్కరిని నిలబెట్టడానికి నాయన నీ కృప మాకు అనుగ్రహించు అవునాయన ఎవరు నా తండ్రి మా కోసం నాయన ఎన్నో శ్రమలు పడేవన్నయన అయ్యా మరి నా తండ్రి అటు శ్రమ నాయన పొందిన నీకు నా తండ్రి అయా మరి మేము ఏమి ఇచ్చిన అయినా నీ రుణం నా ప్రభా అయ్యా మా జీవితంలో నా ప్రభా నీకు స్థిరముగా నిలబడిన ప్రభా నీ పట్ల స్థిరముగా నిలబడిన ఆయన నా మా జీవితంలో అనేకులు అనేకులు ఆత్మలు నా తండ్రి మేము నా తండ్రి స్థిరముగా నిలబెట్టడానికి నాయన నీ కృప నాయన మాకు తోడుగా ఉంచండి అయ్యా మధ్యాహ్నం కలసి సమయంలో నా ప్రభా నీ సన్నిధిని కృపాని దీవనాని కాపుదలిన ప్రతి ఒక్కరికి నాయన తోడుగా ఉంచ ఉంచండి నాయన అయా నశించిపోతున్న ఆత్మలు నా తండ్రి వీధికి రక్షించడానికి లోకానికి పూర్చా నాయన అయా మాకున్న స్థితిలోనే నా ప్రభా అయా అనేకులకు నాయన నీ మరి నా తండ్రి మాకు నా తండ్రి మంచి జ్ఞానం ఉన్న తండ్రి మీరు మాకు అనుగ్రహించండి పరలోకపు జ్ఞానాన్ని నాయన మేము మాకు అనుగ్రహించిన అయా మేము చెప్పబోయే ప్రతి నాయన ప్రతి నాయన నీ యొక్క వాకులో నా ప్రభ అది సత్యం ఇది నిజము సత్యము అని నాయన ప్రతి బిడ్డ తెలుసుకున్నలాగా నాయన ఉంచండి అయా మరి అంతేకాదు నా ప్రభ స్థిరముగా నాయన మేము ఎలా నిలబడాలో కూడా నాయన అనుదినము అనుక్షణము నాయన మాతో మాట్లాడిన ప్రభ నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడా అయా నాలోనికి నా తండ్రి నాలోనికి వచ్చిన తండ్రి నాయన నీ నడిపింపుతో నాయన ని నడిపించండి అయ్యా అనేకులకు నాత్తండి అయ్యా నాకు ఆశ అయితే ఉన్నది కానీ నా ప్రభా అయా నేను అందుకోలేకపోతున్నానేమో నా ప్రభా అయా నా ప్రతి విధమైన ముందు ఆలోచనలోనే ఉండండి అయ్యా నేను ఏదన్నా చేస్తున్నానంటే నత్తండి నాతో మాట్లాడండి ఎందుకంటే నాయన మా జ్ఞానము నాయన మంచిది కాదు నాయన నీ పరలోకపు జ్ఞానము మంచిది నాయన నాయన ఈ నిలబడి స్థిరమగా నిలబడే విషయంలో నత్తండి అయ్యా నా నీ యొక్క ఆలోచనలతో నాయన నింపునైనా మా ఆలోచనలు నాయన వ్యర్థమైనవి నాయన అంటే వ్యర్థమైన ఆలోచనలతో కాకుండా ఆయన నీకు నా తండ్రి ఇష్టమైన ఆలోచనతో మమ్మల్ని నడిపించమని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా మధ్యాహ్న కాల సమయంలోనైనా ఎవరెవరు ఏ వ్యాధి బాధలు ఉన్నారో వరందరి పట్లైనా నువ్వు తోడుగా ఉన్నాం వ్యాధులతో ఉన్నవారినైనా నీ గాయపడి అస్తమ చెప్తాకండి అవునాయన నీవు నా ప్రభుత్వ తాగితే నాయన యన స్వస్థత ఉన్నదయ్యా అయా అట్టి స్వస్థత నాయన ప్రతి ఒక్కరు నాయన నీ తాకిళ్ళలో నత్తండి స్వస్థత ఉన్నదని ఆయన తెలుసుకునేలాగా ఆయన సహాయం చేయండి గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడున్నయన ఈ లోకంలో నచ్చండి ఈ లోకంలోనైనా మీ లోకాశులకి ఎంతో మంది లొంగుతూ ఉన్నారు నా ప్రభ అయ్యా నేను మేమైతే నాయన అయ్యా ఈ లోకాశల్లోనైనా మేము మరలా తొట్టలకుండాయన మా జీవితంలోన తండి నీ కొరకే జీవించే కృపను భాగ్యం నాకును మాకును ప్రతి ఒక్కరికి నాన్ను దయచేయండి మరి అంతేకాదు నాయన నడిపింపుతో నాయన మమ్మల్ని నడిపించి మనకు ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా మీ జనకాల సమయంలో నాయన ప్రేర్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు నాయన నీ దీవించి ఆశీర్వదించండి చెప్పబడిన వాక్యం నాయన మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా నీ బిడ్డని ఇంకా నా తండ్రి ఇంకా నా తండ్రి మంచిగా నా తండ్రి ఇంకా వాడుకుంటా వాడబడిన తండ్రి అనేకులకు నా తండ్రి నీ సత్యస్వార్థులు నా తండ్రి చెప్పడానికి నాయన నీ కృప నాయన ఆ విడిక అనుగ్రహించండి అంతేకాదు నా తండ్రి ఇంకా తండ్రి యొక్క టీంలో నా ప్రభు మరి నా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి నాయన ఇతరులకు తండ్రి మరి సులక సూక్ష్ముగా నా తండ్రి నీ నీ పట్ల నా తండ్రి తెలుసుకునే కృపను భాగ్యమును నాయన నా తండ్రి నీ నీ పట్ల నాయన తిరగాల నా తండ్రి ఆ విధంగా తిరిగే చెప్పేటప్పుడు నా తండ్రి ఆ విధంగా తిరిగే చెప్పటానికి నా తండ్రి వారికి జ్ఞానము నాయన మీరు దయచేయండి ఎందుకంటే నాయన నీ జ్ఞానానికి జ్ఞానం లేదు నా ప్రభా అయా సత్యాన్ని నా తండ్రి నాయన ఈ లోకంలో తోటి వారికి నా తండ్రి ఉన్నటువంటి వారికి నా అయ్యా అది అర్థం కావాలయ్యా ఆ విధంగా నా ఇంకా అర్థమయ్యేటట్టు నాయన ఇంకా బోధించే కృపను భాగ్యం నాయన మాకు అనుగ్రహించండి అయ్యా మధ్యాహ్న కాల సమయంలో నాయన దీవులతో నింపి నడిపించమని మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన దీవించి ఆశీర్వదించమని మరి రాని వారిని కూడా ఆయన దీవించి ఆశీర్వించండి మరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఆయా సమస్త మహిమల్ని చెల్లించుకుంటూ ఉన్నాను అయా మరి తండ్రి ఎక్కడ ఆరోగ్య విషయమైనాయన ప్రార్థిస్తున్నాను అయ్యా నువ్వు స్వస్థపరిచేవాడు నీవు నా తండ్రి నా తండ్రి నువ్వు తాకితే నాయన స్వస్థత నాయన జరుగుతున్నదయ్యా అయ్యా ఆ బిడ్డను తాకండి నాయన ఏ బలహీనత ఉన్నదో నా ప్రభు దాన్ని వెంటనే నా తండ్రి నాయన మీరు తాకండి నాయన నాయన తాకినందుకు మీకు వందనాలు విశ్వసిస్తున్నాము నాయన విశ్వాసంతో ప్రార్థించిన నా తండ్రి నా తండ్రి నీ ద్వారానే సమాధానం నా తండ్రి కలుగుతున్నదయ్యా అవును నా తండ్రి సమస్తం నాయన నీకు సాధ్యం నా ప్రభు తండ్రి అటు స్వస్థత ఆ బిడ్డకు అనుగ్రహించమని ఆయన ప్రార్థిస్తున్నాను నా తండ్రి ఆ బిడ్డనే కాదు నాయన ఏ అనారోగ్యం ఉన్నారో వారు అందరినీ తాకండి నాయన తాకినాయన అనే కృపలో నాయన తాకి నాయన మీరు నన్ను స్వస్థపరచమని ఆయన ప్రార్థిస్తూ సమస్త మహిమల్ని చెల్లించుకుంటూ అయ్యా నీ సన్ని దీన్ని దీవు ప్రతి ఒక్కరిని మించి నడిపించి సహాయం ముందున్న సమయాన్ని నాయన నీ చేతికి అప్పగించుకుంటూ గొప్పదేవ ఐసు వందనాలు ప్రభా మీ నామం హేమ అర్థమై వాక్యం చేత మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా వాక్యాన్ని ముహూర్తాలు కట్టి ఫలింపు దయచేయేసే ప్రభా దేవటిని పాటిస్తూ మీ నామం హిమ పరుస్తున్న పరుస్తూ ముందుగా నడిపించబడే కృపా భాగ్యం మాకు దయచేయండి ప్రభా కృపల్లో మేము నిరంతరం మీ కొరకై తీర్మానం చేసుకొని వెళ్తుండగా ఈ జీవితం నిశ్రమం చూసినా కష్టాలు చూసినా ఎరుకులు ఇబ్బందులు చూసినా గానీ ప్రభా మీ నామంని మహిమపరుస్తూ ప్రభు ముందుకు నడిపింపబడాలా మీరు ఎక్కువించడానికి కనికరం చూపించండి ప్రభావం మీ కొరకై ప్రభా రోషన్ కలిగి లోకంలో జీవిస్తూ అనేకులని ప్రభావం వెలుగులోకి నడిపిస్తూ ప్రభా అూ రాజా మీ వెంట మేము వచ్చేలాగా మాకు కృపద ఇచ్చేసి ఒకరిలో జ్ఞానం చేత ప్రభు మన మనోనితరాలను విప్పి సత్యాలని ప్రభావం ఇంకా బయలుపరిచి అనేకులని ప్రభావం సత్యంలోకి నడిపించి బిడ్డలుగా దయచేయమంత్రి దీన్ని మనం మీ శాంత్రం జరిపించేస్తాం మన ప్రభుత్వ ఏసు క్రీస్తు కృపాల సమాధానం కనిపి సదాకాలం చూడ